బ్రహ్మ బ్రహ్మస్పత ఆను వన్మో సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా వందే అస్మదాచార్యపే గురు పరంపరా భద్రం కర్ణేష్ణునుమదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యశేమ దేవదాయు స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్క్ష్యోరిష్టనేమి స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి తస్మై విద్వానుపసన్నాయ సమ్య ప్రశాంతచిత్య శమాన్వితరం పురుషం వేద సత్యం ప్రోవాచ తా తో బ్రహ్మ విద్యా ప్రథమముండకే ద్వితీయ ఖండ ప్రథమకం సమాప్త సో తస్మై విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంతచిత్య శన్విత శమాన్విత అంటే బాహ్యేంద్రియ ఉపరమేణచే యుక్తాయా అంటే దమము ఉపరతి అని రెండు మాటలు మనం వింటూ ఉంటాం శాంతోదాంత ఉపరపస్థితిక్షు దమము అంటే ఇక్కడ భాష్యకారులు దమాన్ని గురించి శమాన్ని దమం కింద కన్వర్ట్ చేశారు అందుకోసం చెప్తున్నా దమము అంటే అవైధ నివృత్తి విధి విధించబడని కర్మలను చేసుకుంటూ పోవడం మనిషికి అదొక లక్షణం ఇప్పుడు కామ్యకర్మలు ఉన్నాయనుకోండి కామ్యకర్మల్ని శాస్త్రం విధించలేదు కామన ఉన్నవాడు ఇలా చేయొచ్చు అని చెప్పింది తప్పిస్తే నువ్వు చేస్తరారని విధించింది నేను కాదు తర్వాత అధర్మం అన్నది నిషిద్ధం అధర్మ కర్మల్ని చేయొద్దు అని నిషేధించదు కాబట్టి కామ్యకర్మలను అధర్మానికి సంబంధించినటువంటి కర్మలను దూరంగా పెట్టడం పేరు దమం ఇంకా ఉపరతి ఉపరతి అంటే వైధ నివృత్తి విధింపబడిన కర్మలను కూడా పక్కన పెట్టడం విధింపబడినా అంటే ఎవరికి విధింపబడినా గృహస్థికి విధింపబడిన కర్మలు ఉంటాయి ఉప వానప్రస్థాశ్రమంలో వాటికి ఉపరతి అయిపోతుంది విధింపబడిన కర్మలకే ఉపరతి అంతేగాని అధర్మం నుంచి ఉపరతి అనే అదిలో పెద్ద క్వాలిఫికేషన్ కింద లేదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్ తర్వాత సన్యాసంలో అయితే ఇంకా ఏమీ చెప్పనే చెప్పేది లేదు సర్వకర్మల నుండి ఉపరథి సో ఈ విధంగా సాధకుడు జ్ఞాననిష్టను సంపాదించుకోవాలి మన సమాధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అంటే ఎలర్ట్నెస్ కాన్సన్ట్రేషన్ కంటే అలర్ట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ యోగిక్ ఇన్ నేచర్ ఇట్స్ ఏ టెక్నిక్ బేస్డ్ థింగ్ ఎలర్ట్నెస్ అన్నది అవగాహనకి సంబంధించిన విషయం అంటే ఏదైనా మనస్సులో అధీష్టము కానీ ఇమోషన్స్ అవి రైజ్ అవుతున్నప్పుడు చాలా ఎలర్ట్గా ఉండి ఆ ఇమోషన్స్కి స్వస్తి పలకాలి కానీ వాటిని దూరంగా పెట్టాలి కానీ ఆ ఇమోషన్స్ని అలా పరిస్థితి చేసుకుంటూ పోకూడదు సాధారణంగా ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది జత నేను కొంత హైలైట్ చేస్తూ ఉంటా సమస్య ఉన్నదాన్ని హైలైట్ చేయటం ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనస్సులో ఏదైనా దుఃఖంతో బాధపడుతున్నారనుకోండి బాధపడితే నేను మీకు విభూతి మంత్రించి ఇస్తానని చెప్పి కొంత విభూతి నేపెట్టుకుని విభూతి పట్లన్నట్టు వాళ్ళకి ఇవ్వచ్చు అలాగా ఇట్ వర్క్స్ ఆల్సో అట్లా సందేహం లేదు బట్ ఈవెన్ బెటర్ అప్రోచ్ సపోజ్ నేను విభూతి మంత్రించి ఇచ్చాను అనుకోండి అది మీరు పెట్టుకున్నారు మీ మనస్సుకి ఊరట కలిగింది మళ్ళీ వారం రోజుల తర్వాత మీ మళ్ళీ మనస్సు మీ మనసు మళ్ళీ మొదటికి వస్తుంది మళ్ళీ మీరు నా దగ్గరికి రావాలి మళ్లీ రేడు మంత్రి విభూతి ఇవ్వాలి చూడండి ఇది డిపెండెన్స్ అయిపోలేదు ఇట్స్ నాట్ గ్రోత్ ఆ డిపెండెన్స్ అలాగే మిగిలి కాబట్టి విభూతి మంత్రి ఇవ్వటాలో తీర్థాలు అవన్నీ దే హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ బట్ దే డు మేక్ ది పర్సన్ ఇండిపెండెంట్ మనిషి ఇండిపెండెంట్ ఎప్పుడవుతాడు నేను ఫార్ములా ఒకటి చెప్తాను ఏమిటంటే ఆ ఫార్ములా ఇప్పుడు మీ మనస్సుకి దుఃఖం కలిగిందంటే దేని వల్ల కలిగిందంటారు దుఃఖం ఆలోచన వల్లనే కలుగుతుంది కదండి మానసిక అనుభవం లేదనుకోండి దుఃఖం కలగదు సుఖం కలగదు చాలా చిత్రమైన విషయం దుఃఖం కలగదు సుఖం కలగదు మానసిక అనుభవం ఉంటేనే దుఃఖం కానీ కలుగుతుంది మనస్సులో ఆ సమాచారం ఒక రూపంగా ప్రకటం అవ్వాలి వీడు దాన్ని తెలుసుకోవాలి అప్పుడే సుఖం అప్పుడే దుఃఖం ఎవరికి దుఃఖం లేదో సుఖం లేదు కాబట్టి ఒక థాట్ మీకు దుఃఖం కలిగింది పెయిన్ మనస్సులో ఉంది అంటే ఇట్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సిరీస్ ఆఫ్ థాట్స్ దట్ ఈజ్ వాట్ మైండ్ ఈజ్ సో ఈ దుఃఖము ఒక థాట్ తోట ప్రారంభమవుతుంది ఎవడో గుర్తుకొస్తుంది గుర్తుకొస్తే దుఃఖం కలుగుతుంది కొంతమంది మనుషులు గుర్తుకొస్తే దుఃఖం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు మనకి చేసిన అపకారాలు ఎవో ఉంటాయి వాడు గుర్తుకు రాగానే దుఃఖం కలుగుతుంది కొంతమంది దుష్టులు ఉంటారు ప్రతి జీవితంలో దుష్ట ఉంటారు మోస్ట్ ఇన్సెన్సిటివ్గా ఉంటారు అందులో సెన్సిబుల్ పీపుల్కి మరీ ఇబ్బంది ఇటువంటి ఇబ్బంది సో వాడు గుర్తుకొస్తాడు వాడు గుర్తుకు రాగానే వాడు చేసినటువంటి దురన్యాయం గుర్తుకొస్తుంది ఇట్స్ ఎ థాట్ సో ది హోల్ డిఫికల్టీస్ థాట్స్ విత్ థాట్ అండ్ దెన్ కేవలం ఒక్క థాట్ మీకు దుఃఖాన్ని కలిగించలేదు ఆ థాట్ని మీరు పర్స్యూ చేస్తారు కనీసం ఎంతసేపు పర్స్యూ చేయాలి ఏదైనా ఒక ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్పాలంటే కనీసం మూడు నుంచి ఐదు నిమిషాలైనా మీరు అదే థాట్ని పర్స్యూ చేయాలి పర్స్యూ చేస్తే అప్పటికి దుఃఖం బాగా సెటిల్ అవుతుంది మూడు పూర్తిగా చెడిపోతుంది కనీసం త్రీ టు ఫైవ్ మినిట్స్ అయినా పర్ష్యూ చేయాలి కాబట్టి సో సంసార దుఃఖము అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ పర్షూయింగ్ ఎ గివెన్ థాట్ పెయిన్ ఈజ్ లైక్ దాట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ థాట్ అండ్ దెన్ ఇట్ బిల్డ్ సప్ జస్ట్ థాట్ ఈజ్ క్షణికం అలాగా ఒక చిన్న ఆలోచన రూపంగా ప్రారంభమయ్యి దెన్ ఇట్ బిల్డ్స్ అప్ సపోజ్ యు ఆర్ ఎలర్ట్ ఎలర్ట్నెస్ లేకపోతే బిల్డప్ హ్యాపీనెస్ యూ యూ డోంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ ది మ్యాటర్ సపోజ్ మీరు ఎలర్ట్ ఎలర్ట్ అంటే సమాధానము ఎలర్ట్ గా ఉంటే వెంటనే ఏమిటి ఏమిటి ఆలోచనలు ఏమిటి వాడు వాడేదో మనకు అపకారం చేశాడు గతాన్ని గురించే కదా దుఃఖం ఎంతసేపను గతము సత్యం కాదు అంత ఆత్మరూపంగా అంత సర్వం పరబ్రహ్మ స్వరూపం సర్వం కల్పిదం బ్రహ్మ కర్మఫలములన్నీ ఈశ్వరుని చేత అనుగ్రహింపబడ్డవే ఏదో గడిచిపోయిన దాని గురించి ఇలా చింతిస్తూ కూర్చోవడంలో వివేకమే ఉన్నది అని మీరు ఈ రకంగా దీన్ని జ్ఞానయోగము అన్నారు లేకపోతే భక్తి ఏముందండి ఈ దుఃఖాలు ఇవన్నీ వాడి ఇచ్చేదేమిటి మనం పుచ్చుకునేదేమిటి ఆ రామనామాన్ని స్మరిస్తే హరిరామాని రామాన్ని భావనాపూర్వకంగా స్మరిస్తే దుఃఖంగా అనంతటం అయిపోతుంది అని భక్తిని ఉపాయంగా చేసుకోవచ్చు ఊరికే భక్తి జ్ఞానం అని లాంగ్వేజ్ డిఫరెంట్ తప్పిస్తే అప్రోచ్ వస్తువు ఒక్కటే సో మీరు మీ స్వరూపాన్ని దగ్గరికి వెళ్తే జ్ఞానం అన్నారు ఆ స్వరూపానికి దేవుడు అని పేరు పెడితే భక్తి అన్నారు దేవుడు వేరే మీ స్వరూపం కంటే భిన్నంగా ఉంటాడనే మాట కూడా అది అసందర్భమైన మాట సో ఈ అలర్ట్నెస్ మీలో ఉందనుకోండి అప్పుడు ఆ థాట్ వస్తుంది కొద్దిగా దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ లోపల అది నిర్వీర్యమైపోతుంది దీనికి సమాధానము అని ఇది గీతలో ఈ అలర్ట్నెస్ దట్ ఈజ్ వాట్ ఐ మీన్ బై అలర్ట్నెస్ ఈ సమాధానాన్ని ఉపనిషత్తుల్లో ప్రస్తావన చేశారు సమాహితోభూత్వా ఆత్మజ్ఞవామానం పరిచయం ఆ సమాధానాన్ని శ్రీకృష్ణుడు బాగా హైలైట్ చేశారు ఎందుకంటే గీత సైకాలజీ టెక్స్ట్ కనుక ఈ సమాధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు శ్రీకృష్ణుని యొక్క బోధలో ఎందుకంటే అర్జునుడు దుఃఖం కూడా ఈ బిల్డప్ వచ్చిన దుఃఖ వాడికి సో అలావల్లా బిల్డప్ వెళ్ళపోయేటి ఇప్పుడు నేను బాణం వేశాననుకో ద్రోణుడికి తగిలిందనుకో ద్రోణుడికి రక్తం వచ్చిందనుకో ఆయన గురువు గారిని నేను బాడం కొట్టానని రేపు పొద్దున యమధర్మరాజు గారు నన్నేమో నూనెలో వేయించాడనుకో అని అలలలా బిల్డప్ ఇంకా యుద్ధం మొదలు కాలేదు వీడు ఆయన్ని కొట్టింది లేదు ఏమీ లేదు ఊహ సాల బిల్డప్ కాబట్టి వాడికి సమాధానాన్ని బోధిస్తాడు అమాంగ్ అదర్ థింగ్స్ సో ప్రశాంత చిత్తాయ క్షమాన్వితాయ ఈ మౌలికమైన లక్షణాలు ఏవో కొన్ని వాడు అలవాటు చేసుకుని ఉండాలి తర్వాత దీంట్లో ఇంకోటి గమనించదగ్గది ఇవన్నీ అలవాటు చేసుకున్న ఆ తర్వాత క్లాస్కి రావాలని మీరు అనుకోద్దు మీరు క్లాసుకు వస్తూ ఉంటే అలవాటు అవుతారు ఏ జిజ్ఞాసు ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది క్లాస్ వేదాంత క్లాస్ యొక్క మహిమేది జిజ్ఞాసులు అలా నిర్మాణం అవుతారు ఏముందండి జిజ్ఞాసులు నిర్మాణం అవుతారన్న దానికి మీకు దృష్టాంతం ఏంటంటే అలా ఆత్మస్వరూపాన్ని గురించి బోధిస్తూ ఉంటే క్రమంగా గృహస్థులు వానప్రస్థం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు ఆ రకమైన ప్రారంభం వాళ్ళు క్రమంగా సన్యాసులు తమ జీవితాన్ని మార్చుకుంటారు వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ ఆల్ దాట్ ఇట్ ఓన్లీ ఫోర్స్ దాట్ ది క్లాస్ the tiny such a powerful thing is it not so so puja swami ji told that 150 sanyasalu unnarata mona suddha namayya madod unnaru 150 people have taken to sanyasa ekadinchu vacharu pita adhipathulu kalapadta untaru vallaki valla tarvato oka manushana ta pettukovali they want one successor they don't get namm aduguto untaru స్వామీజీ మీ దగ్గర ఎవరైనా బ్రహ్మచారిలు ఉంటే పంపించండి అని నేను ఇంకా నాలుగు ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకను మీరు ఎవరైనా బ్రహ్మచారిని పంపిస్తారా లేకపోతే ఈ పీఠాన్ని ఇలా అని ఒక ఆయన కోప్పడ్డారు కూడా నా మీద ఒక పీఠం అలా ఖాళీగా ఉంటే నన్ను మూసుకుపోదామని వాళ్ళు విశ్వప్రయత్నం చేశారు సో నేను అడిగాను ఏమంటే మీరు యాభై ఏళ్ళు ఆ స్వామి పీఠం మీద ఉన్నారు కదా వాట్ ఈజ్ ఈస్ ప్రాబ్లం ఆఫ్ నాట్ గెటింగ్ ఏ సక్సెస్ అంటే సక్సెస్సర్ ఎక్కడి నుంచి వస్తాడు బోధ లేకుండా సక్సెస్సర్ ఎక్కడి నుంచి వస్తాడు ఎంతసేపు కర్మాలు తీర్థాలు ప్రసాదాలు దక్షిణలతో కాలక్షేపం చేస్తుంటే మీకు త్యాగం చేసేవాడు ఎక్కడ దొరుకుతాడు కర్మ చేసేవాడు కావాల్సిన మంది దొరుకుతాడు సర్వస్వ త్యాగం చేసి ముండనం చేసి కూర్చునేవాడు కావాలంటే వాడు ముండకోపనిషత్తు పాఠం అయి ఉండాలి కమ్సే కమ్ కాబట్టిచింగ్ జిజ్ఞాసు ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది క్లాస్ సో ప్రశాంత చిత్రుడు శమాన్వితుడు అయ్యి మీరు క్లాసుకొస్తే ఇంకా మాట చెప్పడం ఎందుకు పాఠంలోనో మీరు క్లాసుకు వస్తే ప్రశాంత చిత్రుడు కా శమాన్వితుడువు కా అని సందేశములు ఎనీవే సో అటువంటి వానికి ఆచార్యుడు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని బోధిస్తడు సో అక్షరం అక్షరం ఇస్ ది రెఫర్ పదే పదే అక్షర శబ్దాన్ని వాడుతూ ఉంటారు అక్షర పరబ్రహ్మని ఆయన ఆత్మరూపంగా బోధిస్తాడు ఈ అక్షర శబ్దానికి ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు శంకరులు అందాము అక్షరం చక్షరణాత్ అక్షతత్వాత్ అక్షయత్వాద విజానాతి అది అక్షరం అది అక్షరం అనే మాట ఇంతకు ముందు వచ్చింది కానీ ఎప్పుడు బోధిస్తే ఇప్పుడు బోధిస్తారు అక్కడ ఇంకో రకంగా చెప్పారు ఇప్పుడు ఆ క్షర ఆ అంటే నెగ్ నెగిటివ్ ఉంది సో క్షర అనే ఈ క్ష రిలేటెడ్ ధాతువులు మూడు ధాతువులు ఉన్నాయి ఆ మూడు ధాతువుల యొక్క అర్థానికి నెగిటివ్ ప్రిన్సిపుల్ని నెగిటివ్ పార్టికల్ని మీరు జత చేస్తే మూడు అర్థాలు వస్తాయి అక్షరణాత్ అక్షతత్వా అక్షయత్వా ఒక అర్థం ఏమిటంటే క్షర సంచలనే అని ధాతు ఒకటి ఉంది క్షర సంచలనే క్షరశబ్దానికి కదిలిది అంటే నిరంతరంగా మార్పు చెందేది అని అర్థం కాబట్టి క్షర అంటే మార్పులు చెందేది అక్షర అంటే మార్పులు చెందనిది ఇది పది పదిహేనో అధ్యాయంలో ఈ ప్రసంగం వస్తుంది నాకు గుర్తురావట్లేదు ఈ పదిహేనో అధ్యాయం ఎలాంటిదంటే భోజనం ముందు కూర్చుంటే కానీ అది గుర్తు కదా దిస్ ఈస్ ది ప్రాబ్లం గీతలో లేదు ఏ శ్లోకే కోర్టు చేయగలుగుతా కానీ పదిహేనో అధ్యాయం లేదు కోటు చేయలేకపోతాను పదిహేనో అధ్యాయంలో లాస్ట్ బట్ వన్ వెర్స్ సర్వాత్మభావాన్ని అత్యద్భుతంగా చెప్పినటువంటి వెర్స్ అది కోర్టు చేద్దామని పాఠం చెప్పేప్పుడు ఆ వెరస కోట్ చేద్దాం అని అనుకుంటే ఇంతవరకు అది కుట్టినట్టు చెక్సే అది ఓజేయాలి కూర్చోవాలి అప్పుడు బయటకు సో ఇప్పుడు అదే సమస్య ఈ క్షర మాట అక్కడ దాంట్లో మధ్యలో శ్లోకం ఒకటి క్షర సర్వాణి భూతాన్ని దొరికింది కోటస్థో భోజనం గుర్తుకొస్తే అప్పుడు దాన్ని బట్టి వచ్చిందండి కోటస్థో క్షర ఉచ్యతే ఉత్తమ పురుష పురుషత్వన్య పరమాత్మే చ్యుదాహృత సో దాని తర్వాత ద్వామిమోనో దాని ముందు ద్వామిమో సో క్షర సర్వాణి భూతాన్ని ఈ పంచభూతములు సకల ప్రాణులు అక్కడ భూతశబ్దానికి ప్రాణులు సకల ప్రాణులు కూడా క్షర శబ్ద వాచ్యములవుతాయి ఎందుకంటే ప్రాణి యొక్క ఆ దేహము ఆ ప్రాణమునకు ఆశ్రయంగా ఉండేటువంటి దేహము అలా నిరంతరంగా అది మార్పు చెందేస్తూనే ఉంటుంది సో క్షర సంచలనే దానికి భిన్నంగా ఆత్మ లేక బ్రహ్మ బ్రహ్మాత్మ అది ఎట్టి మార్పులు లేకుండా కాదు ఇమ్మోవబుల్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అక్షరం అంచేతనే నేను చెప్పిన ఫార్ములా మంచి ఫార్ములా అది ఏంటంటే ప్రతి వాడి జీవితంలో నవ్ హియర్ మీ జీవితంలో ఇప్పుడు ఇక్కడ దేర్ ఇస్ అొబైల్ ఆర్ మూవబుల్ అండ్ ఇమోవబుల్ ఉన్నాయి రెండు అందరి జీవితంలోనూ ఉంటాయి దీనికోసం వాడు వేదాంతే అవక్కర్లేదు ప్రతి వాడి జీవితంలో ప్రతి క్షణంలోనూ మూవబుల్ ఇమ్మూవబుల్ రెండు ఉంటాయి కానీ మనం ఇమ్మూవబుల్ని పూర్తిగా విస్మరించి సంసారంలో మహాతాపాన్ని అనుభవిస్తూ ఉంటాం ఆ మూవబుల్ నుంచి ఫోకస్ యూ షిఫ్ట్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఇన్ ది ఇమ్మూవబుల్ మనస్సు మూవబుల్ ప్రేయర్ టు ది మైండ్ ఇమ్మూవబుల్ మీరు ఎలర్ట్ గా ఉండి మూవబుల్ నుంచి ఇమూవబుల్లోకి ఆ షిఫ్ట్ ని చేసుకోవడం అలవాటు చేసుకుంటే బస్ సంసారము ఇట్స్ ఏ హ్యాపీ జర్నీ దాంట్లో దుఃఖానికి అవకాశమే లేదు సో ఆ ఇమూవబుల్ దట్ ఈస్ ది బ్రహ్మం అక్షరం సో అక్షరత్ తర్వాత క్షి హింసాయాం అని ఇంకో ధాతు ఉంది క్షి అనే ధాతువు హింసానర్థం సో హింస హింసము పొందనిది అక్షతత్వా దాని ఎందు ఏ రకమైన వినాశము లేదు పరబ్రహ్మ గురించి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది పరబ్రహ్మనే పరబ్రహ్మ వ్రణము లేదు అని చెప్పారు చోట ఎక్కడంటే ఇషవస్యంలో అవ్రణం అని చెప్పారు అవ్రణం వ్రణము లేదు ఇక్కడ ఉంటున్నారు అక్షత అంటే క్షతం అంటే గాయం క్షి హింసాయాము కదా క్షత శబ్దానికి గాయం క్షతగాత్రులు అని మీరు వినలేదు ఎప్పుడను క్షతగాత్రులో అంటే గాయాలు తగిలిన వేళ్ళని క్షతమైన గాత్రం అంటే దేహం సో అక్షతత్వాత అంటే బ్రహ్మగా పరబ్రహ్మకి గాయములు ఏమీ లేవు ఏమిటి గాయములు లేవు అని ఎందుకండి ఈ ప్రసక్తి ఎక్కడొచ్చింది ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలాయంటే తగలేదు సందర్భాన్ని బట్టి పదం ఉంటుంది కానీ కూర్పే మామూలుగా గుంపే కూర్చుని ఉండగా ఎవరు దగ్గలే అని అడుగుతారా అడగరు ఏదో అవ్వాలి కదా సో ప్రసక్తస్యవ నిషేధ ఎందుకని ఆ విధంగా అక్షతము అని చెప్పాల్సి అంటే ఈ జగత్తు యొక్క సృష్టిని జగత్తును ఈశ్వరుడు సృష్టించాడు అనే ప్రసంగంలో ఈ పరిణామవాదము ఉంది పరిణామవాదులు ఏమంటారంటే ఈశ్వరుడు పరిణామాన్ని చెంది జగత్ అయింది అంటారు ఎందుకంటే వాళ్ళకి వివర్తము పరిణామము అని రెండున్నాయి ఇది చెప్పాను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా ప్రాజెక్టర్ లైట్ వివర్తం చెంది హీరో హీరోయిన్ వీళ్ళందరూ వచ్చారు మట్టి పరిణామాన్ని చెంది కొండ వచ్చింది అని ఏదో చిన్న విభాగం చిన్న డిఫరెన్స్ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది hero heroina cinema screen mele kanapadi vallu they are not real parinamam cheddite gane real la avadam ki veeraledu real kaadu ante parinamam banigiradu modification banigiradu only apparition so the light is the apparitional cause of the figures that are seen on the movie screen in japan whereas art ki అసలే అపారేషనల్ కాల్స్ అక్కర్లేకుండా ట్రాన్స్ఫర్మేషనల్ కాల్స్ అని చెప్తా ఉంటాం పరిణామవాదము వాళ్ళకి పరిణామవాదం మీద ప్రీతి ఏమిటంటే వివర్తవాదం కాకుండా పరిణామవాదం మీద ప్రీతి ఈ ఆచార్యులకు ద్వైతాచార్యులకు ఏమిటంటే వాళ్ళ ప్రీతి వాడికి జగత్తు సత్యం అని అది వారి సమస్య వివర్తం అంటే జగత్తు సత్యం కాదు ఎందుకంటే సినిమా వివర్తం సత్యం కాదు కనపడమే కానీ సత్యం కాదు కాబట్టి వివర్తాన్ని ఒప్పుకుంటే ఈ అద్వైతులు వీళ్ళు వీళ్ళకి మొత్తం అంతా కూడా మన అద్వైతంలోకి రాగేస్తారని భయం వేసి జగత్ సత్యత్వాన్ని నిలబెట్టడం కోసం వాడు ఏం చేస్తాడంటే పరిణామవాదాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఈశ్వరుడు పరిణామాన్ని చెంది జగత్తు నిర్మాణమైనది నేను ఇది కూడా ఆలోచించాను వీటికి జగత్ సత్యత్వం మీది ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి why why why he should worry vido nen annanu jagatmu ichcha anna anagane oka ayiniki he became a very excited and disturbed and he says osapalo etendhi jagatmu ichcha antara edhi sabalo ee dakshina lo ee upanyasalu so, ivanni kuda ichchana ana ayana kangaru kodthay nenu namu jagatmu ichchinde meekem idandi ibbandi edho jagatmu meedha padu jagat nen edustunanu why you are read about it when you want to establish the reality of the world asal rasya adanti jagatme prema kadu jagat miccheite taanu micche outane molanu bhayam a ahamuni a parichinna maina ahambhavam mundu chusara sathe he doesn't want to lose he wants to retain that oka thana annadu nenu vrindavanlo nakkayina puttanu gaani ఈ అద్వైత పరబ్రహ్మలో విలీనం అయిపోవడం మాత్రం నాకు వద్దు అని చెప్పాడే ఓ శ్లోకం అటు ఎందుకంటే లేకుండా అయిపోతానని భయం వాడికి దాన్ని బట్టి చూడండి అహం మీద ఆ సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ మీద ఎంత కమిట్మెంట్ ఉందో మీరు ఆలోచించండి ఇదే ఇదే సెన్స్ని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళి నేను లేకుండా అయిపోవడం కుదరదు నేను ఉండాలి నా భార్య కూడా ఉండాలి అంటే అలా మోక్షం వచ్చి వైకుంఠానికి వెళ్తే భార్యలు కొడుకులు పిల్లలు వీళ్ళందరూ వెనక్కాలు ఉండిపోతారంటే అలాగేం కాదు మోక్షంలో భార్య కూడా వైకుంఠానికి వస్తుంది ఇద్దరికీ కలిపి మోక్షం దట్ ఈ నాట్ హీ సెన్స్ అంటే నేనన్నాను మరి కొడుకులకి కోడలకి వాళ్ళని కూడా కలుపుకుంటే పోలేదా అని లేదు అంతవరకే భార్య వరకే వైకుంఠం ఎక్కడో చోట లైన్ గీయాలి కదా ఏదో ఇలాగే ఉంటుంది పిచ్చి సో జగత్తు పరమేశ్వరుడి నుంచి పరి పరిణామం చెంది జగత్తు పుట్టలేదు వివర్తం నుంచి జగత్తు పుట్టింది ఒకవేళ పరిణామం చెంది జగత్తు వచ్చిందనుకోండి ఈశ్వరుణ్ నుంచి ఈశ్వరుని ఎందు వ్రణం ఏర్పడుతుంది ఈశ్వరుడు క్షతగాత్రుడు అయిపోతాడు ఎందుకని ఆయనలో కొంత భాగం జగత్తు మారిపోతే ఆయనకి మరి వ్రణం వచ్చేదాన్ని కాబట్టి జగత్తు పరిణామం చేత ఉద్భవించలేదు అని చెప్పడం కోసం అవ్రణం అని ఈశవాస్యంగా చెప్పారు ఇక్కడ అక్షతత్వ ఈశ్వరుడు ఏ రకమైన పరిణామాన్ని చెందకుండా జగత్తుకు అధిష్టానంగా ఉన్నాడు అక్షతత్వ అదే అక్షత అర్థం ఇంకా క్షిక్షయే క్షిక్షయే క్షయము అంటే సపోజ్ ఈశ్వరుడు కొంత పరిణామం చెందాడనుకోండి వ్రణంలో మిగిలిపోతాడు పూర్తి పరిణామం చెందితే జగత్త ఉంటుంది ఈశ్వరుడు ఉంటాడు ఇప్పుడు సిమెంట్ బస్తాలు తెచ్చారనుకోండి తెచ్చి ఇసుక తెచ్చి కలిపేసి ప్యాస్టరింగ్ అంతా చేసేశారు ఇంక ఇప్పుడు ఏముంటుంది గోడు ఉంటుంది కానీ సిమెంట్ ఉండదు ఆ రకంగా ఈశ్వరుడే జగత్తు కింద మారిపోయాడనుకోండి ఇంక జగత్త ఉంటుంది ఈశ్వరుడు ఉండడు ఈశ్వరుడు వినాశించింది జగత్తు ఉద్భవించింది అనాల్సి వస్తుంది పరిణామవాదంలో పూర్ణ పరిణామం అయితే పరిస్థితి అది ఆధా పరిణామం సగం సగం పరిణామం అయితే వ్రణంతో మిగిలిపోతాడు ఈశ్వరుడు ఇలాంటివేమి ఇది పరిణామం కాదు వివర్తము అని చెప్పడం కోసం అక్షయక్షిక్షయే అనే ధాతువు నుంచి క్షయము పదం వచ్చింది అక్షయము సో అక్షర అక్షయము అని కూడా అర్థం పరిణామము అపక్షయము వినాశము మూడింటిది నిషేధించింది అక్షర శబ్దం పరిణామాన్ని నిషేధిస్తుంది అపక్షయము అంటే డిక్లైన్ నిషేధిస్తుంది కాలం చేతను వచ్చే డిక్లైను వినాశము పోవటము అనేది కూడా నిషేధింపబడింది సో అటువంటి అక్షర పర బ్రహ్మని విజానాతి అతను ఆ విద్యార్థి తెలుసుకుంటాడు ఎందువల్ల అంటే గురువు ఆ బ్రహ్మ బోధించుట చేత తత్వ్రోవాచ్రూయాదిత్య సో ఆ బ్రహ్మవిద్యను అటువంటి విద్యార్థికి యోగ్యమైన విద్యార్థి కొరకు తాం బ్రహ్మవిద్యాం అటువంటి బ్రహ్మవిద్యను ప్రోవాచ తత్వ అంటే యథావత్ ఉన్నది ఉన్నట్లుగా సరిగ్గా చెప్పాలి కరెక్ట్గా శాస్త్రాన్ని బోధించాలి అంటే దీంట్లో చిన్న కిటికేమంటే ఇప్పుడు సైన్స్ ఉందనుకోండి ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆ ప్రొఫెసర్కి కొంత సైన్స్ అంతకు ముందు కాలం నుంచి వస్తున్న సైన్స్ అంతా అతనికి అవైలబుల్గా ఉంటుంది రికార్డెడ్ నాలెడ్జ్ అంతేకాకుండా హీ కెన్ డూ సమ్మోర్ రీసెర్చ్ And push the frontiers of science a little further. The possibility is mm -hmm. there. If the research has done so many people in this country, they have done so many research and already it has been thrown out now like this. Whatoo-one-to-pris critique, that is not just a story. That is perfect. Sometimes, suppose you will improve brayhannan. అంటే ఆ బ్రహ్మని మీరు ఇంప్రూవ్ అపాన్ చేస్తే సంబడీ ఎల్ఫ్ కెన్ ఫర్దర్ ఇంప్రూవ్ అపాన్ ఇట్ సో ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటే వన్ డే ఇట్ విల్ డిజపియర్ వినాశాన్ని పొందుతుంది సో పరబ్రహ్మ అంటే పూర్ణము అంటే అర్థమేటి ఇప్పుడు ఇన్ఫినిటీ ఉందనుకోండి ఇన్ఫినిటీకి ఓ వండ కలిపితే అది పెరుగుతుందా పెరగదు ఇన్ఫినిటీలోంచి వెయ్యి తీసేస్తే తగ్గిపోతుందా తగ్గదు సముద్రానికి కొద్దిగా నీళ్లు పోసారనుకోండి ఏమి ఇంప్రూవ్మెంట్ ఏమీ ఉండదు అది అలాగే ఉంటుంది దాంట్లో కొన్ని నీళ్లు తీసేశారనుకోండి అదేమీ తగ్గిపోదు సీ లెవెల్ కాన్స్టెంట్గా ఉంటుంది ఒక దృష్టాంతం సో పూర్ణ తత్వం అట్టిది నా కర్మణా వర్ధతే నో కనీయా కర్మచేతనం దీనికి మెరుగులు దిద్దుట సంభవము కాదు మెరుగులు దిద్దబడవు కర్మ లేకపోవడం చేత దానికి లోటు రాదు అంటే పూర్ణతత్వం అయ్యి ఉండాలి పరిచ్ఛిన్నమైన తత్వానికి తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అది చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది రెండూ ఉంటాయి పూర్ణతత్వంలోనే అటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ పరబ్రహ్మ పూర్ణతత్వము కనుక అది మార్పులు చేర్పులు ఏముండవు తత్వమసి అన్నది ఇట్స్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్ దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నమే కానీ యుద్ధనాట్ ఇంప్రూవ్ అవుతాం తత్వం అసే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన నిరతిశయ బృహతి పరబ్రహ్మ నీవు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నీవు ఇంకే ఇంప్రూవ్ చేస్తారు దాన్ని దాన్నే కాంటెంపరీ లైఫ్ స్టైల్ కి అనుగుణంగా ఎగ్జాంపుల్స్ తీసుకుని ఆ తత్వాన్ని ఆనాడు జీవిస్తున్న వ్యక్తికి ఆనాటి ఒకనొక మనస్తత్వంలో ఉన్నవాడికి ఉపయోగపడేట్లే చెప్తాం ఇప్పుడు జైలుకి వెళ్ళి పాఠం చెప్పారనుకోండి సపోజ్ జైలుకి వెళ్ళి మహాత్మ ఏవో గీతాది బోధిస్తారు వాళ్ళకి చెప్పేప్పుడు కొంచెం వాళ్ళ జీవన శైలిని మనం పిక్చర్లో మనస్సులో పెట్టుకుని వాళ్ళకి బోధిస్తాం సో సందర్భాన్ని బట్టి బోధించాల్సి ఉంటుంది బట్ వస్తువు మాత్రం ఇట్ రిమైన్స్ ద సేమ్ దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ తత్వత యథావతి కొంతమంది ఎగ్జాక్ట్లీ శాస్త్రం ఎలా చెప్తుందో ఏ రకమైన కాషనిస్తుందో ఆ కాషమ్మని వైలేట్ చేసి బోధిస్తూ ఉంటారు అంటే దే వాంట్ టు హ్యావ్ దేర్ స్టాంప్ అపాన్ ద టీచింగ్ ఇట్స్ ఎ బిగ్ పిట్ ఫామ్ ఆ అనేక రకాలుగా అహం అనేది ఈగో ఆ ఇగో ఎన్ని రకాలుగా అది ఇట్ ట్రైస్ టు రిటైన్ ఇట్ సెల్ఫ్ మీరు ఈగోని వినాశించే ఈగో మిథ్య and you want to negate the ego it will present the worst possible revolution revolt after revolution so ego eppudu kuda it won't allow uh, self annihilation it resists <laughs> we are resistance ne adhigaminchi ego ne parameswarane ki samarpincheyadam nerchukovali a ego icchetonde resistance lo aneka rakala ga untai ముఖ్యంగా పాఠం చెప్తుంటే ఈగోకి అవకాశం ఉండదు కానీ ఆ ఈగోపోతుందేమోని భయం అంటే ఈగో ఇట్ రెసిస్ట్ ఇట్ వాంట్ అలౌ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇట్ ట్రైస్ టు ప్రివెయిల్ దాంట్లో భాగంగా ఏమిటంటే శంకరాచార్యులు ఇంత చెప్పారు లేకపోతే ఉపనిషత్తులు ఇంత చెప్పేయి దానికి నేను ఇది కొత్తది జత చేశాను అని దే వాంట్ టు పుట్ దేర్ సిగ్నేచర్ అప్ ఆమెట్ ఉండ మీద మనం సిగ్నేచర్ వెయ్యాలంటే మన సిగ్నేచర్ పెట్టడానికి న్యాయం లేదు కదండి ఎందుకంటే ఎవరో కాపీ రైట్లు దెబ్బలు అడేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనం దాన్ని మన సిగ్నేచర్ తోటి దాన్ని ప్రజెంట్ చేస్తాము అంటే అది న్యాయం కాదు అది కొత్తగా ఈ మధ్య కాలంలో రచయిత రచయిత ఏదైనా పుస్తకం రాసేదనుకోండి దాంట్లో ఐడియాస్తుంది మీరు మీ స్వంతం అన్నట్టుగా చేస్తే వాడు కోర్టులో కేసేస్తుంది ఎర్ ఆర్ సో మెనీ కేసెస్ వన్ ఆర్ టూ కేసెస్ హైకోర్టులో ఎప్పుడూ పెండింగ్లో ఉంటాయి ఇంకా జడ్జిమెంట్ రాలేదని వచ్చిందని ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్ పెద్ద పెద్ద ఈ సమస్య ఉంటుంది కానీ పాపం ఉండకోపనిషత్తు అంటే ఆ ఋషులు ఎవళ్ళు వచ్చి నా సమస్య నా సమాచారం అంతా మీరు పట్టేసుకున్నాను వాళ్ళు క్వశ్చన్ చేసి ఇది సో దే ఆర్ అవైలబుల్ దేర్ యు కెన్ డూ ఎనీథింగ్ విత్ ఇట్ బట్ ఆ దోషం మనిషి జీవితంలో రాకుండా జాగ్రత్త ఇది నేను చూస్తూ ఉంటాను అని చెప్పి చెప్పాను ఐ సీ ఇట్ ఆల్ ది టైమ్ ఓపెసర్ వేదాంతం పాఠం చెప్పి ఇది ఈ వేదాంతం ఇది నేను చెప్పి వేదాంతం నా వేదాంతం ఇది అంతే సో అటువంటి యాటిట్యూడ్ చాలా తప్పుది ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేస్తుంటే దాన్ని తత్వాన్ని ప్రజెంట్ చేసేటువంటి మెథడ్లో మెథడాలజీలో దర్ ఈజ్ ఆల్వేజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే ఆత్మతత్వము ఇన్ఫినిట్ ఇట్ హ్యాజ్ ఇన్ఫినిట్ డైమెన్షన్స్ యూ కెన్ యూ కెన్ రిఫ్లెక్ట్ అపాన్ ఇట్ ఫర్ ది ఎంటైర్ లైఫ్ అండ్ కమ్అట్ విత్ నావెల్ ఐడియాస్ ఇన్ ఎప్రిషియేటింగ్ ఇట్ ఇన్ అండర్స్టాండింగ్ ఇట్ ఇన్ ప్రజెంటింగ్ ఇట్ బట్ స్టిల్ వస్తువుల స్వరూపంలో మార్పే మీరు ఆ తత్వము ఇన్ఫినిట్ అవన్న కారణంగా ఎవరిలో అనుసంధానం చేస్తే వాళ్ళకి ఒక్కొక్క డైమెన్షన్ ఆత్మస్వరూపన్ని భాషిస్తూ ఉంటుంది సో ఆ రకంగా క్రియేటివిటీకి కూడా స్థానం ఉన్నటువంటి సమాచారమే బట్ అహంకారానికి మాత్రం ఇక్కడ స్థానం లేదు ఎందుకంటే అహంకారమే ప్రక్కన నిలబడి ఉంటే అది పరబ్రహ్మస్వరూపాన్ని మనం ఏమీ అర్థం చేసుకున్నట్టు కాదు సో ఆచార్యులనబడే వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ఆకర్షణకి బలి ఉంటారు ఇలాంటి ఈ ఆకర్షణకి బలయ్యి ఇదిగో ఈ వేదాంతాన్ని నేను బోధిస్తున్నాను అని ఎవరిని ఎక్నాలడ్జీ చేయకుండా మహాత్ముల్ని అంతకుముందు అదే సత్యాన్ని బోధించిన మహాత్ముల్ని ఎక్నాలజీ చేయకుండా ఉపనిషత్తు నుంచి కోట్ చేసి అదే ఎక్నాలజీ చేయకుండా ఊరికే ట్రాన్స్లేషన్ చెప్పాడు ఎక్నాలజీ చేయకుండా ఎందుకంటే ఎక్నాలజీ చేస్తే తమ తమ మహిమ తగ్గిపోతుందనేటువంటి ఒక వెర్రి చేతస్థంతో కొంతమంది బిహేవ్ చేస్తారు అలా చేయకూడదు తప్పదు సో తత్వత యథావత్ ప్రోవాచ శంకరులు ఆపనే చేస్తారు శంకరులు అంతటి అద్భుతమైన ప్రతిభాశాలి కూడా మొత్తం క్రెడిట్ అంతా కూడా ఉపనిషద్ వాక్యానికి ఇచ్చేస్తారు చిత్రం ఏంటంటే భాష్యం లేకపోతే ఉపనిషద్ వాక్యాన్ని మీరు ఎనలైజ్ చేయటం అసంభవం అయిపోతూ ఉంటుంది అయినా కూడా క్రెడిట్ అంతా ఉపనిషద్ వాక్యానికి ఇచ్చి మాట్లాడతారు తప్పిస్తే ఇక్కడ రాసీ వాక్యాల్లో కూడా ఇది శ్రీ శంకర భగవత్పాద కొరత మనం పెట్టుకున్న వాక్యాలు అది కాదు తర్వాతి కాలంలో ఆనందగిరి టీకాకారులు వాళ్ళు వాళ్లకుండే భక్తి చేతనం అదే శంకర భగవత్పాదులు రాసినటువంటి భాష్యంలో ఈ ఖండ ఎక్కడికి పూర్తయినది అని ఒకటి వాళ్ళు యాడ్ చేసుకున్నారు సో ఇట్ ఈస్ లైక్ దాట్ తత్వత యథావత్ ప్రోవాచ అంటే లిట్ పాస్టెన్స్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ బట్ భాష్యకారులు దానికి ప్రబ్రు యాత్ దాన్ని విధి కింద మార్చేశారు అంటే ఉపాధ్యాయుడు ఆచార్యుడు ఇటువంటి విద్యార్థి కనుక వచ్చినట్లయితే ప్రశాంత చిత్తుడు క్షమాన్వితుడు అయిన విద్యార్థి ఆత్మజ్ఞానాన్ని కోరి వచ్చినట్లయితే తప్పకుండా బోధించవలసినదే అని ఒక నియమం దాన్ని వారు ప్రజెంట్ చేసుకున్నారు నిన్న మీకు మనం చేశాను ప్యాస్టన్స్ హ్యాజ్ నో రెలవెన్స్ అని అదే ఆయన అంటున్నారు ఆచార్యస్ అయం నియమ यप्राप्त सचिष्य निस्तारण अविद्यामोदे सो इला प्रवाचा प्रब्रूयात्नीको विधिला आचार्युन को इवंट नियमा विधि शास्त्रे आचार्यशापे अय नियम आचार्युन की नियम शास्त्र बोधिस्तान ఏమిటా నియమో ఏదో ఏదనగా న్యాయప్రాప్త సత్ష్య నిస్తారణం అవిద్యా మహోదే చూడండి మనిషి అజ్ఞానం వల్ల దుఃఖిస్తారు ముందు అది వేదాంతంలో దట్ ఈస్ ది ఫండమెంటల్ అవగా అండర్స్టాండింగ్ మనిషి అజ్ఞానం వల్ల దుఃఖిస్తారు ఫిజికల్ పెయిన్ గురించి మనం మాట్లాడటం లేదు కడుపుల బొట్లు వచ్చాయనుకోండి దీనికి అజ్ఞానం అలాంటివి మాట్లాడడం లేదు కడుపుల బొట్లు వస్తే కడుపుల పోట్లేదు ఏదో బెనడ్రీలో ఏదో టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతున్నాయి దానికి మళ్ళీ మీరు ఏదో మిస్టిఫికేషన్ చేయకూడదు కడుపుల బొట్లు వచ్చి బాధపడుతున్నా అనుకోండి వాడికి ఏదో వాడికి వెంటనే పర్పస్ సర్వ్ అయ్యే ఏదో ఇవ్వాలి అంతేగాని నువ్వేమో కేరళ కొటక్కలు వెళ్ళి అక్కడ మడ్బాటు చేస్తే నీకు ఆ కడుపుల బొట్లు వాడు ఎక్కడికి వెళ్తాడో చేస్తాడు సో ఏవైనా క్రానిక్ డిసీజెస్కి అటువంటి సలహా ఇస్తే ఇవ్వచ్చు కానీ టాపికల్ గా ఆన్ ది స్పాట్ కొంత తగ్గిపోయే వాటికి ఉంటే ఆ రకమైన మందు వేసేసుకుని తగ్గించేసుకోవాలి ప్రాక్టికల్ గా ఉండాలి సీ ఐ ఆల్వేజ్ సే దిస్ వీ డు నాట్ ఎనీ కమిట్మెంట్ ఫర్ ఆయుర్వేద ఆర్ హోమియోపతి ఆర్ అలోపతి కొంతమంది దాన్ని ఒక ఐడియాలజికల్ బేసిస్ మీద నడిపిస్తారు నేను ఏదో టైలినాల్ ట్యాబ్లెట్ వేసుకుంటుంటే అదే మీరు స్వాములు అయ్యుండి టైలినాలు వేసుకుంటేలాగా తలపోటొస్తే గంధం రాసుకోవాలి లేకపోతే ఇంకో చెప్పాను మీరు నాకు ఇలాంటి సలహా ఇవ్వద్దు నా టైలినాల్ ఇట్స్ సర్వీస్ పర్పస్ వెరీ వెల్ బికాస్ నాకు ఐడియాలజీ ఐ డోంట్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియాలజీలో ఐడియాలజికల్ కమిట్మెంట్ ఫర్ హోమియోపతి కొంతమంది హోమియోపతి వాళ్ళు ఉంటారు హోమియోపతియే వేసుకుంటాం మేము మరేమి వేసుకోము ఒక ఆయన అలా బాధపడుతుంటే నేను చెప్పాను ఏమంటే అది ఇన్ఫెక్షన్ అండి వవ్వది మీరు హోమియోపతి అని కూర్చుంటేలాగా ఇట్ రిక్వైర్స్ యాంటీబయాటిక్స్ వేర్ ఆఫ్ దేర్ మీ మార్కెట్ మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే నేను హోమియోపతిలోనే వేసుకుంటాను సరే మరి అస్ట్ పట్ వీకెండు త్రీ డేస్ అయిన తర్వాత ఆయన వెళ్తున్నారు ఏమంటే మీకు ఎలా ఉంది జ్వరం ఏమైనా తగ్గిందా అంటే మీరు చెప్పిన సలహా పాటించడానికి వెళ్తున్నానండి ఓ అలాగా చాలా సంతో చాలా సంతోషం ఉంటాయి ఇంకా తగ్గలేసి ఇచ్చారో హోలేండి వెరీ గుడ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నేను ఆయన వెళ్ళొచ్చిన తర్వాత నేనేమో మళ్ళీ కలిసి ఏంటి పరిస్థితి అంటే ఫౌండ్ ఇట్ టు బి టైఫాయిడ్ సో క్లోరాఫెనికాల్ టాబ్లెట్స్ రాసి ఇచ్చాడు అది కోర్సు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ కోర్సు అది వేసుకుంటే నెక్స్ట్ డేకే ఆయనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి బీ ప్రాక్టికల్గా ఉండాలి దీంట్లో ఐడియాలజీ ఏముంది మనకి శరీరారోగ్యం ముఖ్యం సాధన ఇంకొక చోట సాధన ముఖ్యంగా శరీర అనారోగ్యం అన్నది సాధనకి ఆటంకం అయిపోతుంది కాబట్టి శరీరాన్ని క్లీన్గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఓకే అస్టు సో శరీర దుఃఖం విషయం అలవాటు పెట్టి దానికి సైన్స్ని మనం వాడుకోవచ్చు సో మచ్ డెవలప్మెంట్ ఇస్తే ఆ సైన్స్లో వచ్చిన అభివృద్ధిని మనం సద్వినియోగం చేసుకోవచ్చు బట్ ప్రాక్టికల్గా మీనింగ్ఫుల్గా ఉండాలి ఎనీవే మానసికమైన దుఃఖం ఎమోషనల్ పెయిన్ మీకు జీవితంలో ఫిజికల్ పెయిన్ చాలా తక్కువండి ఫిజికల్ పెయిన్ పెద్ద పెయిన్ ఏంటో ఇమోషనల్ పెయిన్ తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అలాంటి కష్టం వచ్చిందనుకోండి దాంట్లో ఫిజికల్ పెయిన్ ఎక్కువే ఉండదు ఏముంటుంది ఫిజికల్ పెయిన్ మీరు నొప్పిగా ఉందంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తుంది ఓవన్ అక్కడ మీకు పెయిన్ అలా ఏమంటే నేను లేకపోవడం మూలంగా సంసారం మ్యానిపులేషన్ ఆగిపోయిందనే బెంగ దట్ ఈజ్ ది మెయిన్ ప్రాబ్లం పెర్సన్ ఈజ్ వెరీ వెరీ అన్హాపీ అండ్ అన్కంఫర్టబుల్ ఇన్ ది హాస్పిటల్ నాట్ బికాజ్ హీ సఫరింగ్ ఇంకా సఫరింగ్ ఏంటంటే హాస్పిటల్ మరీ సఫరింగ్ అయితే మార్ఫిన్ ఇంజక్షన్ ఇస్తారు పెట్టిన సమస్య కాదు సో వాడి ప్రాబ్లం ఇమోషనల్ ప్రాబ్లం నేను ఇక్కడ మంచాన్ని పడిపోయాను కుటుంబం ఏమవుతుందో నా నేను ఒక బిల్డప్ చేస్తాను కదండి సెటప్ జీవితంలో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బతికేపటికి బోల్డ్ అంత సెటప్ బిల్డప్ చేస్తాను ప్రారంభం ఏంటంటే ఈ సెటప్ అంతా కూడా ఈ హోల్ ఎడిఫిస్ ఇట్ హ్యాజ్ నో ఫౌండేషన్ దానికి అజ్ఞానమే ఫౌండేషన్ అంచేతనే అట్ ది ఫస్ట్ సైన్ ఆఫ్ ఇల్హెల్త్ అది అది క్రంబులైపోతుంది సాలా మనస్సుకి దిటవుగా ఉండాలి లేకపోతే మీరు బిల్డప్ చేసినా మీరంటే ఇక్కడ కూర్చున్నారని కాదు మీరు కాబట్టి నేను ఎవడైనాను ఏమంటే మహాత్ములు ఆశ్రమాలు బిల్డప్ చేసి విల్లు రాస్తారు తెలుసా మీకు ఇది నోదా ఒక మహాత్ముడు కాలం చేస్తే ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు శిష్యులు కోర్టుల్లో కాశీలో ఆశ్రమంలో కోర్టు కేసు నడుస్తోంది కోర్టు వీళ్ళు ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు రౌడీలు పెట్టేసుకుని దెబ్బలాట్ పెట్టేస్తారు ఫిజికల్గా పది మందిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది సన్యాసులని చెప్పుకుని వాళ్ళ పరిస్థితి అలా మహాత్ములు విల్సి విల్లు ఆ తర్వాత ఈ ఆశ్రమాన్ని ఈ శిష్యుడు ఆశ్రమాన్ని ఆ శిష్యుడు అని వీళ్ళు రాస్తారు లేకపోతే కొట్టుకుంటూ వీళ్ళు కొట్టేసుకుంటారు ఒకళ్ళు సన్యాసి పరిస్థితి అలా ఉంటే గృహస్థ గురించి క్యా బోల్నా హే కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు యువర్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఫిజికల్ పెయిన్ ఐటల్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ ప్రాబ్లం ఆఫ్ ఇమోషనల్ పెయిన్ సో మచ్ మనీ ఈజ్ స్పెండ్ మనీ డ్రెయిన్ అయిపోతూ ఉంటుంది ఇది ఫర్ ఫైనాన్షియల్ స్టేటస్ క్రంబుల్ అవుతుంది తర్వాత ఇమోషనల్ గా ఒక యూ వాంట్ టు ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వాంట్ టు ప్రిజర్వ్ ఆల్ ది కంపానియన్స్ జీవితంలో జీవిత భాగస్వాములు ఎవరైతే అందరూ ప్రిజర్వ్డ్గా ఉండాలి నేను నన్ను ప్రిజర్వ్ చేసుకోవాలి ఈ డిజైర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్ అండ్ దిస్ డిజైర్ ఈజ్ సో థర్లీ షేకన్ అది పైన యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్ అట్ దట్ల అంచేతనే వైరాగ్యం వైరాగ్యం అని మొత్తుకోవడం వైరాగ్యం ఏవా మీకు వైరాగ్యం కనుక లేకపోయినట్లయితే యూఆర్ అండ్ వెరీ సీరియస్ ఐ టెల్ యూ సర్వం వస్తు భయాన్వితం భూమిని రుణ వైరాగ్యం ఏవా కాబట్టి జీవితంలో ఇమోషనల్ పెయిన్ ఈజ్ ది మెయిన్ థింగ్ ఐ టెల్ యూ ఫియర్ ఫియర్ ఇన్సెక్యూరిటీ ఇమోషనల్ పెయిన్ ఫియర్ ఆఫ్ డెత్ దీజ్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ వీటిని అంచేతనే శంకర్లు ఉంటారు అవిద్యా మహోదేహత ఇదో భయంకరమైన సముద్రం వంటిది వన్ కెనాట్ క్రాస్ ఇట్ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు కథలు లేడు అంతకుముందు పరుగులు ఎత్తున మనిషి ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళు సహాయం చేయాలి ఆ సహాయం చేసి వాడు విసుక్కుంటూ ఉంటాడు వాడికి వాడి లైఫ్ వాడికి కదా వాడు ఏదో పాపం లేని లేని ఇంప్రూ చేసాం తెచ్చుకుని సహాయం చేస్తూ ఉంటాడు వాడు వాడిని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వీ హ్యావ్ టు యూఆర్ ఐ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్ ప్రొడిక్మెంట్ ది హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఈజ్ యంగ్ మ్యాన్ యంగ్ ఆర్ మిడిల్ ఏజ్డ్ వాట్ ఎవర్ వాడి భోగాలన్నీ కూడా బయట ఉన్నాయి ఈ హాస్పిటల్లో ఏముంది వాడికి అది ఇట్ ఈజ్ ఎ రాంగ్ ప్లేస్ ఫర్ హిమ్ ఏదో ఇంకా తప్పనిసరి హాస్పిటల్కి వచ్చాడు కాబట్టి ది పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ హిస్ సిచ్యువేషన్ అంతేగాని ది పేషెంట్ షుడ్ నాట్ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హిమ్ వాడి మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనుకోండి వెంటనే సీరియస్ ఇమోషనల్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే వాడు విసుక్కుంటాడు ఏదైనా నాకు కాఫీ తెచ్చిపెట్టారంటే ఉండండి ఇప్పుడే కదండి కాఫీ తాగారండి అంటాడు అనేప్పటికీ వీడు యాభై సంవత్సరాల నుంచి బెల్డప్ చేసుకొచ్చాడు చూడండి ఆల్ దట్ ఈజ్ పుట్ టు రియల్ టెస్ట్ అప్పుడు హీ ఫీల్స్ ఐఎమ్ ఏ రిచెడ్ పర్సన్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నా అంతట అభాగ్యుడు ఇంకా వాళ్ళు లేడు అని అనుకును పోనీ ఒకసారి అనుకును మర్చిపోతే పర్వాలేదు హీ గోస్ ఇన్ టు దట్ గ్రూవ్ మైండ్ ఆ గ్రూవ్ లో పడిపోతుంది మైండ్ గ్రూవ్లో పడిందే మీరు దాన్ని బయటికి తీసుకురావాలంటే వచ్చి ముండకా క్లాస్లో గంటన్నర కూర్చుంటే ఎవరైనా పక్కన జరగాలది మై గుడ్నెస్ మైండ్ గ్రూవ్లో పడిందంటే మీరు వెంటనే జపమేనా మహాత్ముల దగ్గరికి వెళ్లడమేనా ఏదో ఒకటి చేస్తే కానీ మళ్ళీ గ్రూవ్ బయటికి రాదు సో ఈ సంసారము అన్నది ఇది రియల్లీ మహోదతి మహాసముద్రం దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు పూర్తిగా ఇమోషన్స్ ఎంటైర్గా దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు ఐమోవబుల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ మోవబుల్లో ఇన్వెస్ట్ చేస్తే అంత హుళక్కి ఏం మిగలదు ఆత్మ ప్రయర్ టు మైండ్ ఆత్మనిష్ట ఉందో దాన్ని బాగా అభ్యాసం చేసి పెట్టుకోవాలి ఇట్ విల్ సేవ్ వైరాగ్యం వీళ్ళు వీళ్ళు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు బాధ్యలు భర్తలు ఊరికే అలాగా ఇంకా అపియరెన్సెస్ ఏది రియల్ కావు ఇంకే ఓ పేరు పెట్టుకోవాలి కదండి ఇద్దరు కలిసి జీవించేప్పుడు ఏదో మొగుడు పిల్లలు ఏదో పేరు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం కానీ అది ఆ పర్సనాలిటీలో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయిందని అనుకుంటే ఎవ్రిబడి ఈజ్ ఇన్ ట్రబుల్ సో ఆ విధమైనటువంటి రిలేషన్షిప్స్ గురించి కరెక్ట్ అవగాహన కర్తవ్య నిష్ఠేయత తప్పిస్తే అటాచ్మెంట్ ఆసక్తి లేకుండా ఉండటం నాన్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ చాలా అవసరం అసలు ఏం పురుష ఆ సంగత నేను బాగా హైలైట్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా ఎందుకు హైలైట్ చేస్తానో చెప్పంటారా ఐ ఐ లైక్ పీపుల్ ఐ లవ్ పీపుల్